సహస అన్ని వైపులు కూడాను రుద్రుని యొక్క వైభవం విరజిమబడుతూ ఉంది అర్థం అంద కాబట్టి సర్వాణి భూతాన్ని ఆనందయతం అవసర్పతి కాబట్టి అవసర్పతి ఆకాశంలో తిరుగుతున్నాడంటే సూర్యభగవానుడు ఎందుకో తెలుసా మనం అనుకుంటున్నావు సర్వాణి భూతాన్ని సర్వ ప్రాణుల్ని ఆనందయుతం వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం కోసంగా కదా కాబట్టి సూర్యుడు వచ్చినప్పుడే ఆనందం కలుగుతూ ఉంటుంది సూర్యుడు లేకపోతే ఆనందం కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి ఆనందాన్ని ఆనందం ఎట్లా రాత్రి అంతా చలిగా ఉండింది అనుకోండి ఉదయాన్నే సూర్యుడు రాగానే అందరూ వచ్చేటండి నిలబడతారు ఆ సూర్యుని కిరణాలు సోగుతూ ఉంటాయి కాబట్టి మనల్ని చూడ్డానికి సూర్యుడు వస్తూ ఉన్నాడు అద్భుత మనల్ని చూడ్డానికి తల్లి ఎట్లాగైతే బిడ్డ ఏ రూమ్లో ఉండినా ఆ రూములోకి పోయి వాడు ఎట్లా ఉండాడా మధ్య మధ్యలో వెళ్ళి ఆ వంట చేసుకుంటూ ఉన్న మధ్యలో అట్లొచ్చి వాడు ఎట్లున్నాడు ఆ రూమ్ లో వీడు ఎట్లున్నాడు ఆ రూములో పెద్దవాడు ఎట్లున్నాడు అసలు పెద్దోడు పట్టించుకో వీడు వచ్చిన తర్వాత అతను పట్టించుకునే ప్రశ్న లేదు అర్థమవుతుంది అని ఎట్లాగైతే తల్లి బిడ్డల కోసం వెళ్ళి వాళ్ళని చూచి వాళ్ళని ఆలింగనం చేసుకుంటూ ఉందో అట్లాగే సూర్య భగవానుడిలో ఉండేటువంటి ఆ రుద్ర భగవానుడు కూడాను దేవతలో శోభించేటువంటి ఆ పరమేశ్వరుడు కూడాను మన కోసంగా వచ్చి తల్లి ఎట్లాగైతే తొంగి చూస్తున్నదో అట్లాగే సూర్యుడు వచ్చిన తర్వాత ఇళ్లల్లో కాంతి బయట కాంతి బావుల్లో కాంతి చెరువుల్లో కాంతి ఎక్కడికి వెళ్ళినా కాంతి ఇదంతా అన్ని చోట్లకి ఆయన కిరణాలు వస్తున్నాయి అన్ని కిరణాలతో బిడ్డని తల్లి ఎట్లాగైతే ఆలింగనం చేసుకుంటుందో అట్లాగే మనం అంత ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు సూర్య భగవానుడు కాబట్టి ఆయన ఆ విధంగా వస్తూ ఉన్నాడు ఆకాశంలో మనని ఆనందింపజేయడానికి ఆయన వస్తూ అందుకనే అందుకని అటువంటి వాడు గనక సూర్యుడు రాగానే ఏం చేస్తామో తెలుసా సూర్య నమస్కారాలు అందుకు ఇంత మేలు చేసినటువంటి భగవానుడు గనక భాస్కరుడు ఆయన రాగానే భాస్కరుడు ఆరోగ్యానికి సూర్యుడు ఉంటేనే మనకు ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యం వచ్చిందంటే సూర్యుడు వల్ల వస్తుంది అన్నప్పుడు ఆ సూర్యుల్లో ఉండేటువంటి వృద్ధుడే కనుక ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం ఈ లోపల ఈ విధంగా ఉండి నాకు నీవు ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి నీకు నమస్కారములగ్రీవ ఇది కాబట్టి సూర్యుడు నీలగ్రీవుడు ఏంటి స్వామి సూర్యకిరణాలు కడలోకం కూడా అక్కడి నుంచి ఎట్లా గెలవాలి లైట్ వెలిగించామనుకోండి ఇక్కడ మనం లైట్ ఇట్లా పోతుంది లైట్ ఎట్లా పోతుంది ఇట్లా పోతుంది ఎట్లా పోతుంది ఎట్లా పోతుంది పైకి పోతుంది కింద వస్తుంది అన్ని వైపు ప్రకాశం ఉంటుంది అట్లాగే సూర్య భగవాను యొక్క ప్రకాశం ఇటు భూలోకాన్ని అటు ద్విలోకాన్ని రెండింటి కూడా ప్రకాశింపజేస్తూ ఉంది కనుక ఆయన శిరస్సు ఎక్కడ ఉందో తెలుసా స్వర్గంలో ఉంది ఆయనకి రణాలే ఆయన శిరస్సు స్వర్గంలో ఇది విరాట్ రూపం ఆదిత్యుని యొక్క విరాట్ రూపం సూర్య భగవాను విరాట్ స్వరూపంగా దర్శించడం విశ్వరూపం సూర్యభగవాను యొక్క విశ్వరూపం ఇది కాబట్టి ఆయన యొక్క తల ఎక్కడుంది ఆకాశంలో ఎక్కడ ఆకాశంలో స్వర్గలోకంలో ఉందండి ఎందుకని స్వర్గలోకంలో సూర్యుడు ఉండాలి స్వర్గలోకంలో కనుక సూర్యుడు లేకపోతే అది ఏమైపోతుంది నరకం లేకపోతుంది ఎందుకని వెలుగుండదు అక్కడ అందరు చీకట్లలో హలో అంటూ ఉంటే అది నరకం అది చీకట్లలో నరకం కాబట్టి అక్కడ కూడా వెలుగుంది వెలుగుంది అంటే సూర్యుడు ఉండదు కాబట్టి ఈయన యొక్క శిరస్సు ఎక్కడా ఉంది స్వర్గలోకంలో శిరస్సు ఉంది ఆయన పాదాలు ఎక్కడ ఉన్నాయి తెలుసా డైరెక్ట్గా వచ్చి భూమి మీద పడుతున్నాయి కిరణాలు ఆయన పాదాలు భూమి మీద ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి భూమి మీద పాదాలు ఉన్నాయి శిరస్యము స్వర్గలోకంలో ఉంది చూడండి ఇప్పుడు మన దేహం ఎట్లా ఉందో శిరస్సు పైన ఉంది పాదాలు కింద ఉన్నాయి కదూ ఉన్నాయా ఆయన గాలి ఏదైతే ఇప్పుడు మనకు తిరుగుతూ అది ఆయనకి శ్వాస అది శ్వాస కాబట్టి మనం గాలి పీల్చుకుంటూ ఉన్నాం కాదు వాయువు ఆయనకి శ్వాస నిశ్వాస ఓకే ఇంకా తర్వాత ఊపిరి తర్వాత నీలగ్రీవహ ఎప్పుడైతే ద్విలోకంలో స్వర్గలోకంలో ఆయన శిరస్సు జరిపోయిందో భూలోకంలో ఆయన పాదాలు ఉన్నాయో ఇప్పుడు ఆయన కంఠం ఎక్కడుందో తెలుసా ఆకాశంలో ఉంది ఆకాశం నీలివర్ణంతో ఉంది గనక అదంతా సూర్య భగవాను యొక్క కంఠం కంఠం ఇదే నీలగ్రీవహ అన్నప్పుడు నీలకంఠుడు రుద్రుడు కాబట్టి ఈశ్వరుడికి కంఠంలో నీలివర్ణం ఉంది అందుకని ఆయన నీలకంఠుడు అదే సూర్యుడి దగ్గరకు వచ్చేటప్పటికి నీలగ్రీవ నీలకంఠుడు అంటే ఆకాశం కంఠంలాగా గోచరిస్తా ఉంది ఆ తరువాత తల ఉంది కంఠం తర్వాత తల తల స్వర్గలోకంలో ఉంది ఆకాశంలో ఆయన యొక్క ఉంది అందుకని ఆకాశం నీలివర్ణంతో ఉంది ఆయన కంఠం కూడా నీలివర్ణం గనక నీలగ్రీవ వేదం అంటే అది ఒక పెద్ద కవితాసాగరం అది అందుకని వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన హృదయం కావాలి ఎందుకని ఋషులు కవులు క్రాంతదర్శులు వాళ్ళ నుంచి ఏ విధంగా దొరుకుతుందో తెలియదు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి ఇలా చూసినప్పుడు అంతటా ఆయన యొక్క వైభవం కనపడుతుంది కాబట్టి హే భగవాన్ హే సూర్య ఆదిత్య రూపంలో ఉండేటువంటి రుద్ర నీ విభవము గని పులకరచిన ఆకాశమే అనంతమాయే నీ విభవము పులకరించిన ఆకాశమే అనంతమాయే మాయే తీపితల పులతో తూగినలతలు తీపితల పులతో తూగినలతలు పూజా వేళ్లకు పువ్వులు తోడిగి సూర్యుడు వస్తూ ఉన్నాడు కనుక పాపం అందుకని అక్కడి నుంచే ఆ పువ్వుల్ని వికసింపజేసి హే భగవాన్ ఇదిగో నేము నీకు పుష్ప కైంకర్యం చేస్తున్నామంటున్నాయి ఇలా అమ్మవారిని కూడా కాబట్టి నీ మేము జీవిస్తున్నాం గనక మాకు చేతులు లేవు అందుకని మేము ఇట్లా వేయలేము మనుషులైతే వేస్తారు చేతులు ఉన్నాయి కానీ వేయడానికి నోచుకోరు మేము చేతులు లేకపోయినా కూడాను ఇదిగో నీకోసం ఈ విధంగా మేము వేరబూసి ఉదయాన్నే ఎందుకని ఉదయాన్నే సాయంత్రం కాదు ఉదయం సూర్యుడు వస్తూ ఉన్నాడు గనక ఆదిత్య రూపంలో రుద్రుడు వస్తూ ఉన్నాడు గనక ఆయన్ని స్తు ఆయన్ని అర్చిస్తూ పువ్వులన్నీ కూడా తొడిగి అటు పైకి పువ్వులు పువ్వులు ఇట్లుండవు ఎప్పుడు తొడిమి పైకి వచ్చి పువ్వు కిందకు పోదు పైకి వస్తుంది ఎందుకని సూర్యుడు పైనున్నాడు గనక తీపితల పులతో ఇటువంటి అందమైనటువంటి భావాలు హే సూర్య భగవాన్ నిన్ను అర్చిస్తూ ఉన్నా తీపి తల పులతో అలా పరవశించి భక్తిలో ప్రవశించినటువంటి ఈ లతాలన్నీ కూడా పూజా వేళకు పూజలో నువ్వు ఎప్పుడైతే పూజ ఆయన అధివక్త అవుతాడు పిలిస్తే వచ్చేవాడు కాబట్టి పూజా వేళ అదిగో ఆ మహానుభావుడు సూర్య భగవానుడు ఎక్కడైతే ఉదయిస్తూ ఉన్నాడో పూజా వేళకు పువ్వులు తొడిగి నిను పూజించు జలు ఘనులు నిజముగ భూమిలో వారే ధన్యులు ఓ కనుక హే భగవాన్ కాబట్టి నిన్ను అందరు చూస్తున్నారయ్యా సర్వాన్ని భూతాన్ని అది కది కదో కడవలతో నీళ్ళు తీసుకుపోతున్నారు నిన్ను చూస్తున్నారు అదిగో పొలంలో పని చేస్తున్నారు వాళ్ళు నిన్ను చూస్తున్నారు చెట్లు నిన్ను చూస్తు ఉన్నాయి పక్షులు నిన్ను చూస్తూ ఉన్నాయి జంతువులు నిన్ను చూస్తూ ఉన్నాయి సర్వ ప్రాణులు నిన్ను చూస్తూ ఉన్నాయి కాబట్టి సృష్టో మృడయాతి నహ సహ దృష్ట ఎవడైతే ఈ విధంగా చూడబడుతూ ఉండాడో అటువంటి రుద్రదేవుడు నహ మమ్మలని మృడయాతి సంతోషపరచుగాక సుఖపెట్టుగా హ్యాపీ మమ్మల్ని ఆనందంగా ఉంచుగాక ఎందుకని ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు తాను గనక ఈ ప్రకృతి అంతా కూడా ఆయన వల్లనే పులకరించిపోతూ ఉంది గనక అటువంటి వాడు నహ మంత్రం స దృష్టో మురుడయాతి నమ్మల్ని స దృష్టో ఆ విధంగా చూడబడినటువంటి రుద్రదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మురుడయాతి మమ్మల్ని సుఖపెట్టుగాక ఇది ఇది ఎనిమిదవరుకు తొమ్మిదవ నెక్స్ట్ అస్సిర్భగవాన్ శంభుహో దీనికి ఋషి ఎవరో తెలుసా ద్రష్ట శంభుహో మరి దేవత దేవతాచ శంభురేవా దేవత శంభువే మంత్రద్రష్ట కూడా ఆయనే అనుష్ ఇది అనుష్ చందస్ ఇది తొమ్మిదవ రిక్కు దీనికి ఫలం ఏమిటంటే సుపుత్ర ప్రాప్తి మంచి కీలకమైన విషయాలు తెలిసిపోతున్నాయి మీకు ఇప్పుడు రుద్రం వల్ల ఇంకా ఎవరిని పోయి అడగాల్సిన అవసరం లేదు ఈ మంత్రం ఎత్తు కూడా తలపేసుకొని అంతే సుపుత్ర ప్రాప్తి సంతాన ప్రాప్తి రస్తు ఈ మాట అనేటప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తూ ఉండారనుకోండి నేను వెంటనే వాళ్ళ మనసులో ఇది కూడా అనుకుంటారు నమో అస్తనీయుల గ్రీవాయ సహస్రాక్షాయ మేడుక్ష ఎందుకంటే ఈయనక లేదు అయ్యా నాకు పిల్లలు లేరు నన్ను ఆశీర్వదిస్తూ అంటే సన్యాసి అనే వాచ వాడు తిరిగి అడిగాడు అనుకోని నీ పెళ్ళే లేదు అందువల్ల ఆయన తెలుసు నాయన ఇది ఫలిస్త లేదో ఏదో నా దగ్గర కూర్చో అడిగారు పాపం అడిగారు కనుక వేహే రుద్రా ఇది నీ యొక్క డ్యూటీ నా డ్యూటీ కాదు నువ్వు ట్యాంకు నేను ట్యాప్ ఏదొచ్చినా కూడాను నీ దగ్గర నుంచి రావాల్సిందే కానీ నా దగ్గర నుంచి కాదు కానీ వాళ్ళు ట్యాప్ దగ్గర నుంచి నీళ్లు వస్తూ ఉంటే అలా తాగుతూ వాళ్ళకి ఎప్పుడైతే తలిసిపోయి ఉండారో నీళ్లు తాగేటప్పుడు తీయగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే వెంటనే వాళ్ళు అనుకుంటారు ట్యాప్ నీకు నమస్కారం అని ట్యాప్ అన్నదానికి నీళ్లు రావు కానీ ట్యాప్ నుంచి కాదు నీళ్ళు వచ్చేది ట్యాంక్ నుంచి వస్తున్నాయి నువ్వు ట్యాంక్ నేను ట్యాప్ అర్థమవుతుంది అందుకని ఈ మంత్రం లోపల చెప్పుకుంటారు పైకి చెప్పరు స్వామి మాకు సంతానం కలగాల స్వామి అట్లాగే నమోస్తునీ గ్రీవాయ సహస్ర అక్షాయ మిడుషయే లోపలంటారు ఎందుకంటే ఆయన ఇవ్వాలి కాబట్టి దీనికి మంత్రఫలం అది సంతాన ప్రాప్తి ఇప్పుడు మీరు అనుకోవచ్చు స్వామిజీ సంతాన ప్రాప్తి కనుక దీన్ని తర్వాత దానికి పోతాం ఎందుకని మీకు ఉపయోగం లేదు మాకు ఉపయోగం లేదు నన్ను మళ్ళీ మొదటికి వచ్చారు మనము ఈ ఫలితాలు మీకు చెప్తూ ఉన్నాను నేను మనం ఈ ఫలితాలు వెంటలేము అర్థమైందే మనకి ఏం కావాలి ఫలం అంతఃకరణశుద్ధి నమో అస్థునీయ సహస్రాక్షాయూ అధో ఏ అస్య సత్వానోహం తేభ్యోకర నమ నీలగ్రీవాయ నమ అస్థు నీలకంఠుడైనటువంటి రుద్ర నమస్కారము అగుగాక అమో అస్థు నీల సహస్రాక్షయ అంటే వెయ్యి కనులు కలిగిన వాడు వెయ్యి అంటే మీకు తెలుసు కదా ఏంటో ఏంటి వెయ్యి అంటే అనంతమైనటువంటి అంటే అన్ని చోట్ల ఉన్నాయా అని అర్థం సర్వత శ్రుతిమల్లోకి సర్వమావృత్తి తిష్టతి సర్వత పాణిపాదం తర్వతోక్షి శిరోముఖము కాబట్టి ఆయన కళ్ళు సర్వత్రా ఉండని అర్థం కాబట్టి వెయ్యి అంటే వెయ్యి సంఖ్య కాదు విష్ణు సహస్రనామం ఎట్లాగైతే అనంతమని అర్థం చేసుకుంటూ ఉన్నామో ఇక్కడ కూడా అదే కాబట్టి నీలగ్రీవాయ సహస్రాక్షాయ మిడుచే నీలగ్రీవాయ నీలకఠుడు త్యాగం కాదు అంటే భక్తుల కోసం పాల సముద్రంలో విషాన్ని పానం చేసినవాడు భక్తుల్ని తృప్తిపరచడం కోసం విషాన్ని పానం చేసినటువంటి పావనాత్ముడు గనక హే భగవాన్ భక్తుల మీద నీకింత ప్రేమ ఉంది మమ్మల్ని ఉద్ధరించమని నిన్ను ఏ పదంతో పిలుస్తాను నీలగ్రీవాయా సహస్రాక్షాయా సహస్రాక్షుడు అంటే తూచేది కన్ను కదా తూచేందుకే ఉంది కన్ను అనంతంలో విశ్వత ఎప్పుడైతే ఆయన కళ్ళున్నాయో దాని అర్థం ఏంటో తెలుసా ఆయన చూడనిది లేదు ఆయన చూడకుండా నువ్వే పని చెయ్యలేవు తలుపేసుకొని చేసినా గొళ్ళెములో ఉండేది ఆయనే ఉపాదాన కారణం అర్థమవుతుందే ఆయనకి తెలియకుండా ఏది చేసేందుకు అవకాశమే లేదు అందువల్ల సహస్రాక్షయ అతను చూడనటువంటి ప్రదేశమే లేదు కాబట్టి నీకన్నీ తెలుసు భగవాన్ సర్వజ్ఞ సర్వేశ్వర నమస్కరిస్తూ మీడు షే మీడు షే అంటే కోరికల్ని తీర్చేటువంటి వాడివి కాబట్టి నా కోరికలు కూడా తీర్చు నిలగ్రీవాయ ఓ నిలకంఠ సహస్రాక్షాయ ఓ సహస్రాక్షుడా మీడు కోరికల్ని తీర్చేటువంటి వాడా ఎవరినిది ఇంకా సూర్యుడే స్వామిజీ సూర్యుడు కోరికల్ని ఏం తీరుస్తాడు స్వామిజీ తీరుస్తాడయ్యా ఎందుకని ఆయనలో ఉండేది మళ్ళీ రుద్రుడే ఆయన మళ్ళీ ట్యాపే ట్యాంకు రుద్రుడే అర్థమవుతుంది ఆ రూపంలో నువ్వు ఏ యదా మాం ప్రపత్తి అంతే తామస్తు ఏ రూపమైనా సరే కాబట్టి కోరికల్ని తీర్చెబ్బాడు మీడు షే అన్నప్పుడు కోరికల్ని మన కోరికలు ఇదో తమాషా అడిగితే తీర్చడం ఒకటి అడక్కుంటే తీర్చడం ఒకటి తీర్చడంలో రెండు రకాలు ఇంట్లో ఉన్నారు పిల్లలు పిల్లలుంటే ఒకడు టీనేజర్ ఉన్నాడు అనుకోండి కూరవాడు పదిహేడు పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసింది ఇంకొకడు ఉన్నాడు వన్ ఇయర్ ఓల్డ్ ఓల్డ్ ఫెల వన్ ఇయర్ ఓల్డ్ ఫెల సరేనా వాడు ఒకటి ఉండాడు ఇప్పుడు వీళ్ళ కోరికలు ఎట్లా తీరుస్తాయో తెలుసా అడిగితే గానీ వాడికి తెరవు అడక్కపోయినా వీడికి తీరతాయి ఎంతవరకు నడిచేంత తర్వాత వీడికి తెరవు మళ్ళీ వాడి తర్వాత ఎవడైతే గోచ లేకుండా ఉంటాడో వాడికి తీర కౌపీనవంత కలు భాగ్యవంత అర్థమవుతుందే కాబట్టి కోరికలు అడిగితే తీరేయి కొన్ని అక్కపోయినా తీరేయి భిక్షగా వచ్చారు అనుకోండి వాడు అడిగితే గాని అమా వాళ్ళొక మ్యూజిక్ అది ఆయన స్వరం అమా మాదిక్ష అట్లా అంటారు అందరు అది విని అసౌండు జీవితంలో దరిద్రం ఉండొచ్చు వ్యక్తీకరణ దరిద్రం దారిద్ర్యం అవసరం లేదు అమ్మా అమ్మాత అన్నాడు అనుకోండి ఎటువంటి ఆవిడైనా సరే భర్తక లేకపోయినా వాడి ఇది తెచ్చేసేస్తా ఎందుకని ఆ ముఖం నన్ను ఎప్పుడు ఇంత బాగా బిల్చ ఏమో ఈ దరిద్ర పరుపులు తప్ప ఎప్పుడు నాతో ఇంత ప్రేమగా బలికింది వీడు చూడు అమ్మా అంటున్నాడు అతని ఎంత పెట్టినా అంతే నాయన నువ్వు తినుపు మంచిది అయితే ఊరు మంచిది ఈ కోరికలిగి కానీ ఏం పని చేసుకుందో కాకి దాన్ని కోరకుండా తీసుకెళ్ళి అంత ము ఇది అంటే మనకు మన పితృదేవతలు కాకుల రూపంలో ఉంటారు వాళ్ళ మీద మన ఎస్టిమేషన్ ఎంత గొప్పగా ఉందో చూడు వాళ్ళు ఎంత గొప్పగా జీవించారని మనకు వాళ్ళ మీద నమ్మకమో చూడండి మా తాత కాకి లేదీ కాకి ఎందుకు పెడతావు కనుక బిక్షగాడికి అడిగితే కానీ పెట్టరు కాకి అడక్కపోయినా కాని సూర్య మండలంతర్వతి అయినటువంటి రుద్ర భగవానుడు ఆదిత్యుని ప్రకాశింపజేసేటువంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా మనం అడగకనే కొన్ని మనం అడిగితే కొన్ని ఇస్తున్నాడు స్వామిజీ మనం అడక్కుంటే ఏమిస్తున్నాడు ఏమి ఇవ్వడం నీకు ఇంత ప్రకాశం ఇస్తున్నాడా లేదా నువ్వు అడిగేవా రోజు ఉదయాన్నే మనం లేచి ఐదు గంటలకంతా నాలుగు గంటలకంతా లేచి సూర్యుడు రాకముందు సూర్యుడా ఈ రోజు కనుక ప్రకాశాన్ని తీసుకోకుండా చీకటి ఇస్తావేమో ప్రకాశాన్ని తీసుకొని రా అని మనం అడుగుతున్నావా లే నువ్వు అడగకుండానే నీకు ప్రకాశం ఇస్తున్నాడు నువ్వు అడగకుండానే నీకు ఉష్ణోగ్రత కావలసినంత ఉష్ణాన్ని ఇస్తున్నాడు ఇవన్నీ కూడా నువ్వు అడగకుండా ఇస్తున్నాడు అది నువ్వు అడిగితే ఏమిస్తాడా తెలుసా వర్షాలు ఇస్తాడు నువ్వు అడగాలి అందుకని వరుణ యజ్ఞం అని చేస్తావు ఆదిత్యున్ని ప్రార్థిస్తామనుకోండి అప్పుడు ఏ విధంగా ఇస్తాడండి మేఘాలు తీసుకొచ్చి ఆకాశంలో పెడతాడు అదే అందుకని వర్షాలు పడ్డం లేదు వర్షాలు పడ్డం కృత్రిమ వర్షాలు గురిపిస్తాము కృత్రిమ మానవులు కృత్రిమ వర్షాలు గురిపించగా ఏం చేస్తారు కృత్రిమమే కుత్సితమే ఇంకో పదం కుత్సితం అందుకని ప్రభుత్వాలకి కృత్రిమ వర్షాలు వర్షాలు ఎట్లా కురిపించాలి అనే ఆలోచనలే వస్తాయి కానీ ధర్మబద్ధంగా జీవిస్తే వర్షాలు పడతాయి అందరం ధర్మబద్ధంగా జీవిస్తాము అనే ఆలోచన చచ్చిన రాదు వాళ్ళకి రాదు ఎందుకని ఆ మాట అంటేనే భయం ధర్మమా అది ధర్మబద్ధంగా జీవిస్తేనే వర్షాలు వచ్చేది కాబట్టి ప్రకృతి ఎప్పుడు కూడాను మన ధర్మం మీదనే కనుక మనం అందరం ప్రార్థనలు చేసి కోమాలు చేసి యజ్ఞాలు చేసి భగవంతుని అడిగామనుకోండి ఆయన ఒక్కసారి తీసుకొచ్చి మేఘాలు పెట్టేస్తాడు ఆకాశంలో అవి ఉంటాయి అందంగా చూసుకోవడానికి కన్వర్షన్స్ మనం పడండి అయ్యోళ్ళు నుంచి నువ్వు ధర్మంగా ఆచరిస్తే మేము పడతాం లేదా మనం ఇక్కడి నుంచి ఓహో మేఘమా నువ్వు ఏమన్ననుకో మాలనుకో ఏమన్ననుకో మేఘమాలా మేఘమ నేను నువ్వు ధర్మబద్ధంగా ఉండు నేను వస్తా కాబట్టి మనం అడగకుంటే ఇచ్చేటువంటి కొన్ని మనం అడిగితే కొన్ని ఇస్తూ ఉన్నాడు చూచరా వీడుషే ఈ విధమైనటువంటి కోరికలు ఇచ్చే తీర్చేటువంటి వాడు గనక ఆయన్ని మనం ప్రార్థిస్తూ నమో అస్తూ నమహ అస్తూ నీకు నమస్కారం అంతేకాదు అధా ఆ తర్వాత ఏ ఎవరైతే అశ్యా అతని యొక్క సత్వానహ తేభ్యకరం నమ అద ఆ తర్వాత ఏంటంటే ఏ ఎవరైతే అస్యా అతని యొక్క ఎవరు నీలగ్రీవస్య సహస్రాక్షస్య కాబట్టి ఆ సూర్యుడు సూర్య భగవానుడు ఆదిత్య రూపంలో ఉండేటువంటి రుద్రదేవుడు ఆయన ఎవరికైతే నేను నమస్కారం అయినాను అన్నాను ఆయన యొక్క సత్వానహ సత్వానహ అంటే ఆయన యొక్క పరివారం ఆయనకు కూడా పరివారం ఉంటుంది అర్థమవుతుందే అంత గొప్పవాడి పరివారం లేకుండా ఎట్లుంటుంది చెప్పండి పొట్టబొడిస్తే అక్షరం రాని వాడికి నలుగురు సెక్యూరిటీలు ఉండేటప్పుడు పొట్టబొడిస్తే పేగులు వస్తాయేమో కానీ అక్షరం రాదు పొరపాటును కూడా వస్తే పేగులు అటువంటి వాడికే ముందు వెనక నలుగురు ఉండేటప్పుడు ఎందుకని ఈవెన్ కాచలానికి వస్తే తప్పుకోడానికి అర్థమవుతుందే వీడకి ఇట్లుండేటప్పుడు ఇంకా అంత వైభవం కలిగినటువంటి ప్రత్యక్ష దైవానికి ఎంతమంది ఉంటారు ఆయన పరివారం అయ్యా నీ సపరివారం ఎంతైతే ఉందో వాళ్ళందరికి కూడాను తేవ్యహ సత్వానహ అంటే రెండు అర్థాలు ఇప్పుడు ఆయన యొక్క పరివారం అంటే ఎవరు పరివారం అని సూర్యుని యొక్క పరివారం అనుకున్నామనుకోండి చంద్రుడు నక్షత్రాలు మొత్తం తారా మండలము అంతా దానికి ఎంత వస్తుంది నమస్కారం చేసినాడు కానీ అది రుద్రుని చూచామనుకోండి సూర్యునిలో పరమేశ్వరుని చూచామనుకోండి ఆయన భక్తులు ఎవరైతే ఉండారో ఆ భక్తులందరికీ అని అర్థం కృష్ణుడికి నమస్కరించాం ఆయన పరివారం అంటే ఎవరు ఆయన పరివారం చెప్పండి దుర్యోధనుడు దుశాసనుడు వాళ్ళ కాదు కాబట్టి అర్జునుడి దగ్గర నుంచి సరేనా మీరాబాయి దగ్గర నుంచి సూరదాస్ దగ్గర నుంచి అందరూ మొత్తం కలిసి ఆయన పరివారం అదొక కుటుంబం అందమైన కుటుంబం వసుదేవి కుటుంబం కాబట్టి అటువంటి ఈ వసుదంతా ఏక కుటుంబంగా మారింది అది వాసుదేవుని కుటుంబంగా మారింది ఆయనకి మనం నమస్కరించి వాళ్ళకు కూడా నమస్కరిస్తున్నాం ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా పనికి వచ్చినప్పుడు పనికి వెళ్ళామనుకోండి ఒక ఆఫీస్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నమస్కరిస్తాం ఆఫీసర్కి గుడ్ మార్నింగ్ సార్ పని రాదు కనుక కానీ దానికి ముందే ఒకడు ఉంటాడు బిళ్ళ బంట్రోతు ఆయన పేరు బిడ్ల బంట్రోత్ అందరికీ తెలుసు ఎందుకంటే బిళ్ళ ఒకటి దగ్గరకుంటాడు ఇప్పుడుందరు ఏదో మనకు తెలియదు ఆ బిళ్ల బంట్రోత్కి ముందు ఆడు పోతానే బాబు ఆయన ఏమయ్యా ఎస్ సార్ ఏం కావాలి సార్ కాబట్టి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అధికారి దగ్గర పని జరగాలి అనుకునేటప్పుడు ఆయన పరివారంకంతా నమస్కారం అది తమాషా మొట్టమొదట బిళ్ళ బంటరో దగ్గర గుడ్ మార్నింగ్ సార్ ఆయన మంచిదండి మళ్ళీ ఎల్డీసీ దగ్గర పోయి నమస్కారం సార్ ఆయన ఎస్ యూడిసి దగ్గర నమస్కారం సార్ ఎస్ సూపర్ నమస్కారం సార్ ఎస్ మేనేజర్ దగ్గర నమస్కారం సార్ అడిషనల్ ఆఫీసర్ దగ్గర నమస్కారం సార్ ఆఫీసర్ దగ్గర నమస్కారం సార్ ఎందుకో తెలుసా ఆయన సంతకం పెట్టినా వీడు మళ్ళీ ఒక క్వెరీ చేస్త ఈ ప్రభుత్వాలు అక్కడ కుదరదు భగవంతుడి దగ్గర ఎందుకంటే ఇక్కడ ఆయన అథారిటీ ఫైనల్ అథారిటీ అతను సంతకం పెట్టిన తర్వాత ఏంటి ఆయనకి రూల్స్ తెలిసి ఉండవు తెలిసి ఉంటాయి బాగా కారణాలు చాలా ఉంటాయి అందువల్ల అన్ని రూల్స్ పెట్టుకుని ఉంటారు దగ్గర అనుకూలంగా ఉన్నావా నీ కోసం రూల్ సృష్టిస్తాను ప్రతికూలంగా ఉన్నావా ప్రతికూలం అంటే అర్థమైంది కదా ఉన్న రూళ్ళు కూడా పాటు చేస్తా రూల్ అవుట్ చేసేస్తాం ఇది నా పద్ధతి అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆయన పరివారానికి అంత నమస్కారం పెద్దోడికే కదా నమస్కారం కింద లెవెల్ నుంచి అట్లాగే అయ్యా నీ పరివారం ఎంతైతే ఉందో ఆ పరివారానికి అంతా కూడాను నమస్కారం అకరం నమ నమ అకరం వారికి కూడాను నా నమస్కారము పదవ రుక్ హస్యమంత్రస్య నారద ఋషి దీనికి నారదుడు మహర్షి శ్రీ రుద్రో దేవత రుద్రుడు దేవత అనుష్టప్ చందష్టప్ చందస్ ఇది ఏంటంటే యుద్ధంలో శత్రునాశం ఫలం కాబట్టి పూర్వం అంతా రాజులు గీజులు వాళ్ళంతా ఇది అధ్యయనం చేసేవాళ్ళు శత్రునాశం అని అంటే శత్రువు జయించడం ఆయన చావాల్సిన అవసరం లేదు జయిస్తే చాలు కాబట్టి ఇది ఇప్పుడు చాలా అర్జెంట్ ఎలక్షన్స్లో ఎమర్జెన్సీకి సంబంధించిన మంత్రం ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తుంది ఎవరికైనా కావాలంటే మీకు తెలిసిన చెప్పండి చేయమని కాబట్టి పదవ రుక్ కమా ప్రముంచోరా పరాత భగవో ప్రముంచన్వనొక్క ధన్వన ధనుస్సు ఏదైతే ఉందో అన్వ ఈ క్రమం చూసుకోండి ప్రముంచన్వన స్వముభయోరా అది కాబట్టి ప్రముంచన్వన నీ యొక్క ధన్వన ధనస్సు ఏదైతే ఉందో ఉభయో ఆర్చనీయో అదే అండి ఉభయ ఆర్చనీ జాం అంటే వింటి తాడు ఇదిగో ధనుసు ఇలా ఉంటుంది కదా ధనుసుకి మధ్యలో ఆ చివరికి ఈ చివరికి మధ్యలో ఒకటి కడతాడు కదా త్రాడు అది ఉంటేనే కదా లాగితే బాణం పొయ్యేది దాని పేరు జాం జాము కాదు ఇది జామ్ అది ఇది ఉభయోహో ఆర్తయోహో ఆ ఇంటికి ధనుస్సుకి రెండు వైపులా ఉభయోహం కాబట్టి ఆ వైపు ఈ వైపు ఏవైతే ఉండాయో ఆ రెండింటిని కట్టుంటారు కదా కడితేనేది ధనస్సు దాన్ని ఎక్కువ పెట్టడం అంటారు ఎందుకంటే ధనస్సును మీరు ఎక్కువ పెట్టారో లేదో నాకు తెలీదు కానీ ధనస్సు ఎట్లుంటుందంటే ఇది ఇట్లుంటుంది అనుకోండి సరేనా ఎక్కువ పెట్టడం ఏంటంటే ఈ రెండు కొనులకి ఉండదు దారం ఒకదానికే ఉంటుంది తాడు ఇట్లా ఉంటుంది ధనస్సు ఎప్పుడు అలా వంగుంటుంది అనుకుంటున్నారు మీరు ధనస్సు మీరు పట్టుకోలేదు తెలిస్తే మా దగ్గర అయితే ఉండదు ఇట్లా ఉంటుంది స్ట్రైట్గా ధనస్సు ఉండేది ఇట్లా అవసరం వచ్చినప్పుడే కదా మీ తప్పుడు ఎప్పుడు లాగ్గట్టి ఉంటే పోపోద్ది అందుకని ఇట్లా ఉంటుంది యుద్ధానికి ఉపయోగటప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని సంధించడం అంటారు ఇదిగో ఇక్కడ ఉంది కదా దాన్ని దాన్ని ఇక్కడ నొక్కి పట్టి తీస్తాడు తీసి వంచిన తర్వాత ఇక్కడ కడతాడు ఇది దీన్ని ఏమంటారో తెలుసా ఎక్కువ పెట్టడం అంటే ఇది ఎక్కువ పెట్టడం వీల్లుని ఎక్కువ పెట్టడం ధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే ఇది ఇట్లా తీసి ఇట్లా కడతాడు కాబట్టి ఈ వైపు కట్టేసిన తర్వాత ఇది వంగి ఉంటుంది అది ఇది గట్టిగా పట్టుకుని ఇది టగఫా దాన్ని దిన్ని ఇది గట్టిగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ మధ్యలో బాణం పెట్టి సరేనా కాబట్టి ఇలా కట్టడం ఇక్కడ కట్టడం కాదు మనం అడిగేది వాటిని వదులు చేయమని అడుగుతున్నాం విడిపించేవయ్యా వాటిని ఆ తాళ్లు ఏవైతే ఉన్నాయో ప్రముంచా అది అయ్యా దాన్ని విడిచేయి కాబట్టి ఇది ఏదైతే ఎందుకు విడిచేయమని తెలుసా మా కర్మ ఫలితాలు ఎట్లా ఉన్నాయో వదులుతావేమో పాయింట్ కాబట్టి హే రద్రా నిన్ను ప్రార్థిస్తూ కాబట్టి ఈ వింటికి ఈ ధనస్సుకి రెండు వైపులా ఏవైతే ఉన్నాయో ఉభయోహో ఆర్తినియోహో జామ్ ఆ వింటి తాడు ఏదైతే ఉందో దాన్ని ప్రముంచా దాన్ని వదులు చేసేసాయి తీసేసేయి ఏది ధనుసు నుంచి దాన్ని దూరం చేసేసాయి ఎప్పుడైతే దాన్ని దూరం చేశాడో ఇంకా బాణాన్ని ప్రయోగించలేడు బాణం ఏంటో కాదు మన కర్మఫలమే దాని ఉద్దేశం ఏంటి నాకు ఏదైతే పాప ఫలితం ఉందో అది రాబోతుందంటే నువ్వు ధనుర్బాణాన్ని చేతపట్టుకుని బాణాన్ని సంధించడమే గనక మనం చూచాం కదా కాబట్టి అది నా మీద సంధించకుండా ఉండాలంటే మొదట పని చేయకుండా ఉంటే మంచిది పని చేయకుండా ఉండాలంటే ఆ వింటిని కట్టుండరా అది రెండు వైపులా తీసేయి ఇది ఇంకో తమాషా ఒకవైపు తీస్తే చాలు ధనస్సుకి ఒకవైపు తీస్తే రెండోది ఇంకేముంటది లాగడానికి ఏనుద్దేశం ఏంటంటే అది ఉంటే మళ్లీ కడతావే మా అది గుర్తించి భక్తులంటే ఏం తమాషానా కాబట్టి ఉభయోహో రెండు వైపులు ఏదైతే కట్టేసి ఉండవో ఆ రెండు వైపులు ఉండేటువంటి దాన్ని తీసే యా కాబట్టి ఏదైనా తే నీ యొక్క హస్త హస్తే ఇంకా నీ యొక్క చేతిలో ఇషవహ ఏమన్నా బాణాలు ఉంటే తాహ వాటిని భగవో హే భగవాన్ పరావపా అది అక్కడ అనుభవ ఇక్కడ మనం చూడండి ఎక్కడుంది అది ఇషవహ పరా తా భగవో వపహ కాబట్టి యాశ్చ ఇంకా ఏదైనా సరే తే నీ యొక్క హస్త హస్తే అది అక్కడ ఇషవహ ఇంకా ఏదైనా బాణాలు ఉన్నాయనుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని ధనస్సు లేకుండా కూడా ఉపయోగించి ఆయుధాలుంటాయి కదా ఇప్పుడు కర్ర ఉంది వేసేయచ్చు ఒక ఆయుధం ఇంకోటి ఉంది ఖడ్గ ఉంది ఇవి విసరచ్చు ఒక ఉంది విసిరచ్చు అయ్యా అటువంటి ఏమైనా ఉంటే కూడాను వాటిని కూడా పరావపారావ ఇది ఎంత అంతమైన మాట చూడండి కనిపించకుండా చేయి చూడ్డానికే భయంగా ఉన్నది అంటే భక్తుడు ఏమిటో తెలుసా దేనికి భయపడతాడో భక్తుడు తెలుసా పాపానికి పాప ఫలితానికి భయపడతాడు కాబట్టి అవి చూస్తేనే నాకు భయంగా ఉంది కాబట్టి నేను చేసినటువంటి పాపం యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయని కాబట్టి హే భగవాన్ అవి పరాపపా మాకు కనిపించకుండా ఉండేటట్టుగా చెయ్యి అయ్యా నేను ఉపయోగించను నువ్వు ఉపయోగించకపోయినా మాకు భయంగానే ఉంటుంది ఇప్పుడు ఏం లేదు చూడండి ఒక ఆవు ఉందనుకోండి మీరు మామూలుగా పోండి అది మామూలుగా ఉంటుంది కర్ర ఎత్తుకొని పోండి అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన చేతిలో కర్ర ఉందో దాని అనుభవం దానికి ఉంటుంది గతంలో చాలా మంది కొట్టి ఉంటారు అందుకని కర్ర చూచిందనుకో పోతా ఉంటుంది మనిషి కూడా అంతే పశువాది విచ్ఛ అవిశేషాత్ ఏది బ్రహ్మసూత్ర భాష శంకరాచార్య మనుషులకి పశువులకి విషయంలో భేదమే లేదంటాడు ఎందుకంటే గడ్డి దగ్గరికి ఎత్తుకొని తలవ ఊపుతూ దగ్గరకు వస్తుంది కర్ర తీసుకోకపోతే దూరంగా పోద్ది మనుషులు కూడా అట్లాగే ఉండదు పశువాది భీ అవిశేషత్తు మనం కూడా ప్రియమైనటువంటివి దగ్గర పోతాం అప్రియంగా ఉంటే దూరం పోతాం పశువులు కూడా ఆ విషయం అట్లాగే ఉంటాయని బ్రహ్మసూత్ర భాష అది వేరే సబ్జెక్ట్ అనేది కాబట్టి అయ్యా నువ్వు ఉపయోగించకపోయినా ఎప్పుడైతే ధనుర్బాణాలు నీ దగ్గర ఉన్నాయో నువ్వు ప్రయోగం చేయకపోయినా అవి ఉన్నప్పుడు చేస్తావేమోనని నాకు భయం ఇప్పుడు ఎవడన్నా వచ్చే పేర్ల పండగకి అమ్మే తుపాకీ పట్టుకుని ఉన్నాడు అది చూస్తే కూడా మనకు భయం వేస్తుంటుంది ఈ రోజుల్లో వాడు చెప్తాడు అబ్బా ఇది ఏం లేదండి ఇది టాయ్ అండి ఇది బొమ్మ నేను ఊరికి ఇది అండి ఇది అంటే ఎందుకని అసలు పిస్టల్ మేము ఎక్కడ తప్ప ఎక్కడ వదరదు దాంట్లో ఏమి ఉంటుందో ఉన్నట్టుండి ఇట్లా అంటాడు ఏమో నేను ఎందుకో తెలుసా ఆయుధాన్ని చూస్తే భయం మొన్న చూడలే వాడు ఎవడో పోయినాడటైనా నేను స్నానం చేసి వస్తానని లోపలేకపోతే ఇది పట్టుకొని ఉండని ఇంకొకటి ఇచ్చాడు వాడు పట్టుకోవడంలో పేరిస్తే రెండోడు చచ్చిపోయాడు వాడంటే నేను పేల్చలేదు ఇటు పట్టుకున్నాడట చూడండి ఎంత బాగుందో మన పోలీస్ వ్యవస్థ అంటే ఎక్కడ పట్టుకున్నాడు తెలుసా ఎక్కడ టగర్ ఉందో ఆయన గిట్టిగా పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్నాడు అది పోయింది ఆయన ధైర్యం ఇవన్నీ ఏం తెలుస్తున్నాయి మనకు అయ్యా అవి ఆయుధాలు చేతిలో ఉండడమే మన కర్మజాలకు ఏమవుతాయో కాబట్టి నువ్వు ప్రయోగించకపోతే అది వేరే విషయం అసలు ముందు నీ ధను తీసేవే రేపు మాత్రం నో వీ రిమూవ్ దిస్ టుమారో ప్రసా తీసే ఇప్పుడు తీసే ఆపేస్తాను తీసేయగమా కాబట్టి అయ్యా అసలు మాకు కనిపించకుండా ఉండు ఇంకా మీరు హ్యాపీగా ఉండండి ఎందుకనే తెలుసా మన పాప ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకని మనకు అసలు పాపమే లేదు శృతి మందిరంలోకి వచ్చాను కనుక పాపమే లేదు అయ్యా నీ ధనుర్బాణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసాయి ఒకసారి ఇంకేముంది అయిపోయిందండి కదా పాయింట్ టేనే ఇంకా హ్యాపీగా ఉండండి ఇంకా చేయండి కావాల్సిన పాపాలు ఎందుకంటే లేవు గనక ఇది క్లియరెన్స్ కాదు ఇంకా అక్కడికి కాబట్టి మాకు భయాన్నిచ్చేవి చూడండి తమాష ఏవైతే మనకు భయాన్ని ఇస్తూ ఉన్నాయో అవి ఆయనకి ఆయుధాలు తమాషా గురించారా ఆయనకి శక్తి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నాగభూషణ అన్నాం అనుకోండి భగవంతుణ్ణి మీకు అవి చెప్తా నాగభూషణ అంటే పాముని మెడలో వేసుకొని ఉండాడు ఉరగహారి చలత ఉరగహారి శివానహరిలో చలత ఉరగహారి చలిస్తూ ఉండేటువంటి ఉరగం ఉరగం అంటే పాము చలత్తు ఉరగహారి అంటే మెట్లో రబ్బర్ ఫామ్ అలాగే వేసుకుని అట్లాగే ఉండడం కాకుండా చల ఇప్పుడు సినిమాలు అయితే చూడండి ఇట్లాగే ఉంటుంది ఇప్పుడు ఆయన తీసినట్టు ఒక్కసారిగా విరిగితే ఒక్కసారి అది పడగా ఇట్టుంటది డైరెక్టర్ చెప్తాడు అది పోయింద మళ్ళీ అతనే ఇది కాదు ఎందుకంటే అది కదలదు సినిమాలో ఎప్పుడు కదలతదంటే ఏ అంటాడు అప్పుడు అది ఇచ్చేట్టు అది కాదు శివుడు కదలడు శివుడు కదలకుండా ఉంటే కూడాను ఉరగహారి చలత్ ఉరగహారి అది చలిస్తూ ఉంటుంది సరేనా ఇది పాము పాముని చూస్తే ఎవరికైనా భయమే కదా పులి అయినా భయపడలేమో కానీ ఎందుకంటే పులిని పెంచే వాళ్ళు కూడా ఉంటారు కానీ పాముని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి భయమే ఎందుకో తెలుసా అది మనకు భయ హేతువుగా కానీ పరమాత్మకి అది శక్తి అందుకని మెడలో వేసుకోండి ఉరగహారి నాగభూషణుడు కాబట్టి అది ఉరగం ఎందుకో తెలుసా ఉరగం వచ్చింది దానిపై ఉరసా సిని ఉరగం అనేటి ఏంటి అంటే వరస గచ్చతి ఇది ఉరగం వరస గచ్చతి ఒరస అంటే ఉదరం పొట్ట దాంతోనే నడిచిపోయేది అందువల్ల ఉరగం అది వరస గచ్చతి కాళ్ళతో నడుస్తున్నాం పాముకొక్క తమాషా దానికి కాళ్ళు లేవు చేతులు అస్సలేవు ఇప్పుడు కాళ్ళతో నడుస్తున్నావు అంటే కాళ్ళలో శక్తి ఉందని అర్థం చేతులు తిప్పుతున్నా అంటే చేతుల్లో శక్తి ఉందని అర్థం దీనికి కాలు లేవు చేతులు లేవు అంటే ఏమిటో తెలుసా ఇప్పుడు కొందరికి బాహుల్లో ఉండొచ్చు శక్తి బాహుబలం కలిగిన అంటారు కొందరు కాళ్ళల్లో ఉండొచ్చు పరుగు పందాలు తీసేవాళ్ళకి కానీ పాముకి కాదు దాని దేహం అంతా అదే అక్కడ అందువల్ల కేవలం పొట్టతో మోకాళ్ళతో మోకాళ్ళతో నడిచేవాళ్ళని చూసాం స్ట్రైక్ కానీ పొట్టతో నడిచేవాళ్ళది ఇంకా చూడాలి అది రాబోతుంది ఏమో చూడాలి మనం వస్తే పాములే కాబట్టి పొట్టతో అలాగే పొట్టతో ఏమీ లేదు ఏ ఆధారం లేకుండా పొట్టతోనే ముందుకు పోవడం అనేటువంటిది విషయం కాదు నీళ్లలో పోవచ్చేమో కానీ అవకాశం లేదు అట్లా పోది కాబట్టి వరసా గచ్చితీది ఉదాహరణతోనే అది నడిచిపోతూ ఉంది కనుక అంటే పొట్టతో అది పోతూ ఉంది కానీ మొత్తానికి శక్తి ఉంది ఎక్కడ చూసినా కూడాను శక్తి ఉంది తర్వాత ఆ విధంగా ఏదైతే మనకు భయకారణంగా ఉందో అదంతా పరమాత్మకి శక్తి రూపంలోనే కనపడుతుంది కాబట్టి అయ్యా నీ ధనస్సుకి రెండు వైపులా ఏవైతే తాళ్లు ఉన్నాయో అవన్నీ కూడాను విడిపోయేటట్లుగా చెయ్యి అంతేకాదు ఇంకా నీ చేతుల్లో ఏమన్నా మనకింకా డౌట్ హస్తే ఇషవహ ఇంకేమన్నా ఆయుధాలు ఉలున్నాయేమో అవి కూడా లేకుండా చెయ్యి అసలు అవి మాకు కనిపించకుండా చెయ్యి సరేనా అవి మాకు కనిపించకుండా చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఇక్కడికి పది రుక్కులు అయినాయి మొత్తం ఇంక పదిహేను వరకు రేపు చూస్తాను వేడు కుందును నను నీ వో వీడకయ శివా హేడు కుందును నను నీ వో వీడయ పాడు చుందును పాపాలు పరిపోవా వేడుకుందును నను నీవో వీడకయ్యా శివాడుకుందును నను నీవో వీడకయ్యా పాడుచుందు పాలు పారిపోవా ఇవి స్థుతి నమస్కారాలు వైరులను నీ అడుగుల కడ పడివు నీల కంఠ శివా ఆ నీ అడుగుల కడ పడివు ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యాయ మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తనోవే వర్షతు పర్జన్య పృథివీ సాని చోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య jo